తెలుగు సినిమా పాటల సాహిత్యాన్ని భూమార్గం పట్టించిన తొలి సినీ కవి మామూలు పదాల్లో అద్భుతమైన భావాలను దట్టించిన సినీ కవి మనసు కవి ఆచార్య ఆత్రేయ ఆయన గురించిన విశేషాలను క్రిందటి వారం ప్రారంభించాం ఈ వారం రెండవ వారం రెండవ భాగంలో కొనసాగిస్తున్నాం ఈ వారం విశేషాల్లోకి వెళ్లబోయే ముందు క్లుప్తంగా క్రిందటి వారం ఏం మాట్లాడుకున్నామో తెలుసుకుని తర్వాత ఈ వారం విశేషాల్లోకి వెళదాం ఆచార్య ఆత్రేయ ఆయన పాటల్లో మత్సుకి కొన్ని మెచ్చు తునకల్ని క్రిందటి వారం చూశాం ఆయన పాటల ప్రత్యేకత గురించి కూడా మాట్లాడుకున్నాం అలాగే ఆయన జీవిత విశేషాల్లోకి వస్తే ఆయనది సూళ్లూరుపేట దగ్గరలో మంగళంపాడుకి పక్కనే ఉన్న ఉత్సూరు అనేటటువంటిది ఆచార్య ఆత్రేయ గారి స్వగ్రామం ఆయన అసలు పేరు కిలాంబి వెంకట నరసింహాచార్యులు చిన్నప్పుడు ఆయన్ని నరసింహం అని చిన్నయ్య అని అంటూ ఉండేవాళ్లు పంతొమ్మిది మే ఏడవ తారీఖున పుట్టారు ఆయన జన్మించినటువంటి పది సంవత్సరాలకి అంటే ఆయనకి ఎనిమిది తొమ్మిది సంవత్సరాల వయసు ఉండగా వాళ్ల అమ్మగారు మరణించారు అది ఆ పసి వయసు మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది ఆ తర్వాత ఆచార్య ఆత్రేయ గారు నరసింహం చిన్న అని ఇంట్లో పిలువబడే ఆ కుర్రవాడు పది సంవత్సరాల వయసులో పెదమామగారి పెద మేనమామ గారి దగ్గర కొన్ని రోజులు చిన్న మామగారి దగ్గర చిన్న మేనమామ దగ్గర తర్వాత కంటిన్యూస్ గా ఉంటూ చదువుకోవడం ప్రారంభించారు హైస్కూల్ చదువంతా కూడా చిన్న మేనమామ ఇంట్లో ఉండి నడిచింది ఆ చిన్న మేనమామ గారు జగన్నాథాచార్యులు గారు నాటకాలంటే చాలా ఆసక్తి నాటకాల్లో వేషాలు వేస్తూ ఉండేవాళ్లు చిత్తూరు నాగయ్య గారు మంచి మిత్రులు ఆ విధంగా కానీ మరే విధంగా కానీ ఆత్రేయ గారికి హైస్కూల్లో ఉండగానే నాటకాలు చూడడం మీద ఎక్కువ ఆసక్తి పెరిగింది స్కూల్కి చదువు సరిగ్గా పెళ్లే కాదు డబ్బులు కూడా స్కూల్కి కట్టాల్సినటువంటి డబ్బులు ఎక్కడో ఖర్చు ఉండేవారు ఈ విషయాలన్నీ ఆయన ఆత్మకథలో ఏమాత్రం పేషజం లేకుండా రాసుకున్నారు ఇంతవరకు క్రిందటి వారం మాట్లాడుకున్నాం ఈ వారం విశేషాలకు వద్దాం ఆయన హైస్కూల్లో చదువుకుంటూ ఉండగానే మిత్రుడు ఒకతను కంద పద్యాలు రాసి ఇవి ఎలా ఉన్నాయో చూడమని ఇస్తే అప్పుడు ఆత్రేయ అసలు పద్యాలు ఏమిటో ఏమిటో తెలియని వయసులో వాళ్ల మేనమామ గారిచ్చినటువంటి పద్య లక్షణాల పుస్తకాన్ని కూలంకషంగా చదివి వాళ్ల మిత్రుడు రాసినటువంటి కంద పద్యాల్లోని తప్పుల్ని కందపద్యంలోనే రాసి మళ్ల మిత్రుడికి ఇచ్చారు ఆ విధంగా ఆయనకి హైస్కూల్లో ఉండగానే ఇలాగా పద్యాలు చిన్న చిన్నగా పాటల్ లాంటివి రాయడం అలవాటైంది అప్పుడే ఆయనే తన పేరుని ఆచార్య ఆత్రేయాన్ని హైస్కూల్లో ఇలా మొట్టమొదటిసారిగా రచనలు రాస్తున్న రోజుల్లోనే పెట్టుకున్నారు తర్వాత సినిమాల్లోకి వచ్చాకు ఎవరో మార్చిన పేరో కాదు అది హైస్కూల్లో ఉండగా ఇది ఇవాళ మేనమామ గారు ఇంటి దగ్గర ఉండి చదువుకుంటున్నారు కదా ఆయన స్కూల్ ఎగ్గొట్టడమే కాకుండా మేనమామ గారి పిల్లలు చిన్నపిల్లలు ఆడపిల్లలు ఏడిదేళ్ల వయసు ఉండేది వాళ్ళకి వాళ్లను కూడా స్కూల్కి వెళ్లొద్దు అని చెబుతూ ఉండేవాడ ఈయన అలాగే ఈయన ఈ కవిత్వం కొత్తగా వ్రాయడం ప్రారంభించిన మొదటి రోజుల్లోనే ఢంకా అనే పత్రికలో దేవుళ్లదంతా అన్యాయమే అనేటటువంటి ఒక కవిత కూడా ప్రచురించబడింది బహుశా ఆచార్య ఆత్రేయ గారు రచయితగా మరి ఎంతమందితో గుర్తింపు తెచ్చుకున్నారో ఏదో పక్కన పెడితే రచయితగా ప్రచురించబడినటువంటి మొదటి రచన ఆ దేవుళ్లదంతా అన్యాయమే అనేటటువంటి కవిత అంతేకాకుండా సహజంగా ఆ రోజుల్లో అంటే ఆయనకి హై అంటే పంతొమ్మిది వందల ముప్పై కదా ఆ రోజుల్లో మరి మహాత్మా గాంధీ గారి ప్రభావం దేశమంతటా కూడా విపరీతంగా కొనసాగుతోంది స్వాతంత్ర్యోద్యమం చాలా ఉచ్చస్థాయిలో కొనసాగుతోంది మరి అందరి యువకుల్లాగే ఆత్రేయ గారు కూడా ఆ స్వాతంత్ర్యోద్యమ ప్రభావం నుంచి తప్పించుకోలేదు అందుకనే ఆయన చిన్నప్పుడు రాసినటువంటి కవితలు కాని పద్యాలు కాని వాటిల్లో దేశభక్తి ఈ ఆంగ్లేయుల మీద వ్యతిరేకత ఇదంతా కూడా కనిపిస్తూ ఉంటుంది ఆయన చదువుకునే రోజుల్లో ఆయన రాసినటువంటి ఒక పాటని వాళ్ల మేనమామ అమ్మాయి ఆవిడకి ఎనభై ఏళ్లు పైన మారుతీరావు గారితో మాట్లాడుతూ ఆవిడ చిన్నప్పుడు మామయ్య ఈ పాట రాశారు అని చెప్పారట ఆ పాట ఏమిటంటే నాజీ ఫాసిస్టుల నలిపి దృంపగా భారత ఘనతను భద్రపరచగా విజయం మనకే దైవం మనదే ఇది ఏ పన్నెండు పదమూడు సంవత్సరాల వయసులో ఉండగా రాసి ఉంటారు అలా ప్రారంభించి ఆయన హైస్కూల్ చదువు అరాకొరగా గడుస్తూ ఉండగా ఆయనకి స్కూల్ ఫైనల్ వచ్చేసరికి జీవితంలో మనసు మీద మరొక దెబ్బ ముద్ర పడింది ఆయనకు పదేళ్ల వయసులో ఎలాగైతే అమ్మగారు చనిపోయినప్పుడు ఒక మాయని ముద్రపడిందో ఆయన మనసు మీద ఈ హైస్కూల్లో ఎస్ఎస్ఎల్సీ రోజుల్లో జరిగినటువంటి మరొక సంఘటన ఆయన మనసుని కదిలించి వేసింది ఆ సంఘటన ఏమిటంటే భగ్న ఆయన హైస్కూల్లో ఉండగా ఇది చిత్తూరులో జరిగింది వాళ్ల మేనమామ చిత్తూరులో ఉద్యోగం చేస్తూ ఉండేవాళ్లు వాళ్ల మేనమామ ఎక్కడ ఉద్యోగం చేస్తే అక్కడ చదువుకుంటూ ఉన్నారు ఎస్ఎస్ఎల్సీ చిత్తూరులో చదువుతూ ఉండగా ఆయనకి హైస్కూల్లో ఒక అమ్మాయి పరిచయం అయింది ఆ అమ్మాయి పేరు పద్మావతి విచిత్రం ఏమిటంటే ఆత్రేయ గారి జీవితంలో ముగ్గురు పద్మావతులున్నారు ఆయన సొంత చెల్లెల పేరు పద్మావతి ఇదిగో భగ్న ప్రేమికురాలి పేరు కూడా పద్మావతి ఆ తరువాత భవిష్యత్తులో ఆయన వివాహం చేసుకున్న భార్య పేరు కూడా పద్మావతి ఈయన ప్రేమించి ప్రేమించారు ఇద్దరూ ప్రేమించుకున్నారు అలాగే నా అమ్మాయి కాకపోతే ఆ వయసులో ఆ వయసు అంటే అప్పుడు ఆయనకి పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల వయసుంటుందేమో అంటే పంతొమ్మిది వందల ముప్పై ఏడు ముప్పై ఎనిమిది సంవత్సరాల్లో ఆ వయసులో ప్రేమించుకుని ఇంట్లో తెలిసి వీళ్ళిద్దరూ వివాహం చేసుకోవడానికి కూడా సిద్దమవుతున్నారు అని తెలిసి ఇంట్లో వాళ్లు అభ్యంతరం చెప్పారు కారణం ఏమిటి వాళ్ళిద్దరిది కూడా ఒకటే గోత్రం అవడం ఆత్రేయ గారు తర్వాత మరికొంత విచారణ చేసి ఆయన విచారణ కొన్ని విషయాలు సేకరించి ఒకటే గోత్రము కాదు అని నిరూపించబోయారు కానీ పెద్దవాళ్లు ఒప్పుకోలేరు మనం సగోత్రీ కులం కాబట్టి ఆ అమ్మాయితో నీకు పెళ్లి అవ్వడం అసంభవం అని చెప్పారు ఆ పద్మావతి అనేటటువంటి ఆత్రేయ గారు ప్రేమించిన అమ్మాయి ఆమె ముద్దు బాణం ఎవరినైనా సరే గురి చూసి సూటిగా కొట్టగలిగేదట ఆవిడ అందుకనే బాణం అని పిలుచుకుంటూ ఉండేవాళ్లు ఈ విషయాలన్నీ కూడా ఆత్రేయ తన ఆత్మ కథలో అనేటటువంటి అధ్యాయంలో రాసుకున్నారు ఆ బాణం అని ఆయన ముద్దుగా పిలుచుకుని ఊళ్ళో వాళ్లందరూ పిలుచుకునేటటువంటి ఆ పద్మావతి వీణ వాయించడంలో కూడా చాలా నేర్పడి పెద్దవాళ్లు ఎప్పుడైతే కనుక ఈ గోత్రం ఒకటే అందువల్ల మీరు వివాహం చేసుకోవడం లేదు అని చెప్పారో ఆ తర్వాత ఆ పద్మావతికి వివాహం అయిపోయింది ఆ త్రేయ ఒంటరిగా మిగిలిపోయారు ఆ అప్పుడు తగిలిన ఆయన మనసుకి కలిగినటువంటి గాయం బహుశా జీవితాంతో వెంటాడుతూ ఉందేమో ఆ తర్వాత ఆయన జీవితంలోకి భార్య మరి మరికొంతమంది వచ్చినప్పటికీ ఈ ముద్ర బహుశ ఆయన మనసు మీద ఎంత గాఢంగా ఉండి ఉంటుంది అనడానికి ఆ తర్వాత రోజుల్లో ఆయన రాసినటువంటి భగ్న ప్రేమ పాటలే ఉదాహరణ ఆ పాటలు కొన్ని గుర్తు చేసుకోబోయే ముందు ఇంకో విషయం చెప్తాను ఆ తర్వాత చాలా రోజులకి ఆ పద్మావతికి వివాహం అయిపోయి తర్వాత ఆత్రేయ గారికి కూడా వివాహం అయిపోయి ఈయన సినిమాల్లోకి కూడా వెళ్లిన తర్వాత ఎప్పుడో ఒకసారి మళ్లీ కలుసుకున్నారట ఆ ప్రేమించి పెళ్లి చేసుకోలేకపోయిన పద్మావతి గారిని కలుసుకున్నప్పుడు ఆవిడ చెప్పిందట నేను చిన్నప్పుడు వీణ చాలా బాగా వాయించేదాన్ని నీకు కూడా ఇష్టం నీ గుర్తుండే ఉంటుంది కానీ మనం ఎప్పుడైతే మన ఇద్దరూ వివాహం చేసుకోలేకపోయామో అప్పటి నుంచి వీణని అటకెక్కించేశాను అప్పటి నుంచి నేను వీణ వాయించటం లేదు అని చెప్పిందట ఇప్పుడు ఒకసారి ఈ నేపథ్యంలో తర్వాత మనం ఆత్రేయ గారి పాటల గురించి మాట్లాడుకునేటప్పుడు అమ్మ గురించిన పాటలు భగ్న ప్రేమ గురించిన పాటలు వీణ గురించిన పాటలు చూడండి వాటిల్లో ఎంతో ఆర్తి కనిపిస్తుంది సాధారణంగా ఈ సినిమా పాటలను చూస్తేనండి ఏవి కవి మనసు లోతుల్లో నుంచి వచ్చాయో గుండె చప్పుళ్లలో నుంచి వచ్చాయో ఇంకేవి కవి కళం పాళీ నుంచి వచ్చాయో తెలిసిపోతుంది ఆ సినిమాల్లో పాటలు వాళ్ళు ఆ పాత్రలకి ఆ సన్నివేశాలకి ఆ కథకి తగినట్లే వ్రాసినప్పటికీ ఆ కవి యొక్క మనసు మూలల్లో నుంచి వచ్చిన పాటలు ఇదిగో ఆత్రయ గారి పాటల్లాగా ఉంటాయి మరికొన్ని పాటలు ఆ పాత్రకు తగినట్లుగానే ఉంటుంది కానీ మనకు తెలిసిపోతూ ఉంటుంది కవి మనసుతోటి రాశాడా కలంతో రాశాడా అనే విషయం పాత్రేయ ఆ హైస్కూల్లో ఆయనకి మనసుకి కలిగినటువంటి ఆ గాయాన్ని జీవితాంతం మర్చిపోలేదు ఒక ఉదాహరణ ఆయన ఆత్మకథలో ప్రత్యేకంగా రాసుకున్న అధ్యాయమే కాకుండా దాంట్లో ఆయన రాసుకున్నారు మనసు ప్రేమించడి మనిషి కొరకు నీకు నేనను తోడు కొరకు యాచించితి భంగపడితి అని ఆచార్య ఆత్రేయగారు గారు ఆత్మకథలో రాసుకున్నారు తనకు కలిగిన మనసుకు కలిగినటువంటి అనుభవం గురించి మరొక్కసారి ఆయన సినిమాలోని ఈ భగ్న ప్రేమ గుర్తు చేసుకుని ఈ నేపథ్యంలో ఈ సంఘటన జరిగినటువంటి నేపథ్యంలో ఒకసారి ఈ పాటలను చూస్తే అవి ఆత్రేయ మనసులో నుంచి ఎలా దూసుకొచ్చాయో తెలుస్తుంది ఆడవాళ్లు ఆడుకుని ఆడుకునే ఆటబొమ్మ ఈ మగవాడు ఆడుకున్న పర్వాలేదు పగలగొట్టి పోతారెందుకో కనువుకిన్ని గాయాలైనా మాసిపోవునేలాగైనా మనసుకొక్క గాయమైనా మాసిపోదు చితిలోనైనా ఇది ఆడబ్రతుకు అనే సినిమాలో రాశారు ఆయన అలాగే కన్య మనసులు అనే సినిమాలో రాయి మీటితే రాగం పలుకును రాయి కన్నా రాయివి నీవు కా సాయి నీవు అని ఓ హృదయం లేని ప్రియురాల అని కన్య మనసులు సినిమాలో రాశారు ఇంకా ఇంద్రధనసు సినిమాలో అందరికీ తెలిసిన పాటే నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది అలాగే బంగారు బాబు సినిమాలో నిన్ను నేను రమ్మన్నానా మనసు నాకు ఇమ్మన్నానా వచ్చి వలపు రగిలించావు చిచ్చు నాకు మిగిలించావు అలాగే సెక్రటరీ అనుకుంటారు ఆ సినిమాలో రాశారు కన్ను నీదని వేలునీదని పొడుచుకుంటే రాదా రక్తం రక్తమెంతగా ధారపోసినా దొరుకుతుందా మళ్లీ హృదయం మనసు మాంగళ్యం సినిమాలో రాశారు తులి పొద్దు వెలుగల్లే కనిపించి తులి జన్మ రుణమేదో అనిపించి తెరవని తలుపులు తెరిపించి ఎందుకు వచ్చావో ఎందుకు వెళ్లామో నాకేమో తెలియదు అలాగే ఇది ఇది కథ కాదు అనే సినిమాలో ఏనాడు గెలిచింది వలపు తానోడుటే దాని గెలుపు తేనె మనసులు అనే సినిమాలో ఇంకో పాట రాశారు అత్రే గారు దేవుడు నేనై పుట్టాలి దేవుడు నా రూపంలో పుట్టి ఉండాలి దేన్నో తాను ప్రేమించి ఆడదాని మనసంటేనే విషమని తెలిసి ఏడవాలి గాజువంటి వంటి హృదయం తనది రాతివంటి నాతికి తగిలి ముక్కలు చెక్కలుగా పగిలి నెత్తురు కన్నీరవ్వాలి ఈ మాటలన్నీ చూస్తుంటే ఆత్రేయ ఏదో అలవోకగా సినిమా కోసమే ఆ పాత్రల కోసమే రాసినట్లు అనిపించదండి ఇదిగో ఆయనకి చిన్నతనంలో జరిగినటువంటి ఇలాంటి అనుభవాలన్నీ కూడా ఇలాంటి పాటల్లో జీవానికి కారణం అనుకోవచ్చు ఆత్రేయ ఇన్ని పాటల్లో ప్రియురాలిని నిందిస్తూ కానీ లేకపోతే ప్రియురాలు వైపునే లోపాన్ని చూపుతూ కానీ ఇన్ని పాటలు రాసినప్పటికీ కూడా ఎవరు అభ్యంతరం చెప్పలేదు కాదు కదా అదేమిటండి తప్పు మీరు ఎప్పుడు ఆడవాళ్ళని అని కూడా ఎవరు అనలేదు ఎందుకంటే ఆ వర్గం ప్రేక్షకులు కూడా ఉంటారు కదా ఏది భగ్న ప్రేమతో బాధపడేటటువంటి ప్రేక్షకులు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి అత్సం ఆత్రేయ గారు తమ గురించే రాసినట్లు అనిపించింది అందుకనే ఈ పాటలన్నీ కూడా అత్యంత ప్రజాదరణ పొందిన పాటల్లాగా మిగిలిపోయినాయి ఇదండి ఆయనకు హైస్కూల్లో జరిగినటువంటి సందర్భం ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభైలో ఆయనకి వివాహం అయ్యింది వాళ్లది కూడా ఈ ఉచ్చూరు దగ్గరలో ఉన్నటువంటి మంగళంపాడు అనేటటువంటి ఊరే ఆ ఊళ్ళో వేణుగోపాల స్వామి ఆలయం ఇప్పటికి కూడా ఇది ఆ మంగళంపాడులో ఆలయానికి ఆనుకునున్నటువంటి ఇల్లు ఉరుపుటూరి చక్రవర్తుల గోపాలకృష్ణమాచార్యులు వారు వాళ్ల అమ్మాయి పెద్దమ్మాయి పద్మావతి అత్రేయ గారికి సహధర్మచారిణి వాళ్ల వివాహం పంతొమ్మిది నలభైలో అయ్యింది పద్మావతి గారు కూడా కవిత్వం అంటే చాలా ఇష్టమట తర్వాత రోజుల్లో ఒక డైరీ పెట్టుకుని ఆత్రేయ గారి పాటలన్నీ కూడా డైరీలో రాసుకుంటూ ఉండేవాళ్లట ఆవిడికి ఇప్పుడు వయసు ఎనభై సంవత్సరాల పైనే అనుకుంటాను ఆవిడ ప్రస్తుతం పద్మావతి గారి చెల్లెలి గారి పిల్లల దగ్గర బెంగళూరులో కొన్ని రోజులు తాడేపల్లిగూడెంలో కొన్ని రోజులు ఉంటున్నారు ఆ పద్మావతి గారితో కూడా మాట్లాడి చాలా విశేషాలను సేకరించి గొల్లపూడి మారుతిరావు గారు తన ఆత్రేయ సాహిత్యం ఒక పరిశీలన అనేటటువంటి పుస్తకంలో రాశారు పంతొమ్మిది వందల నలభైలో వివాహమైంది ఆచార్య ఆత్రేయ గారికి ఆయన వాళ్ళ మేనమమ్మ గారు ఎక్కడుంటే అక్కడుంటే చదువుకున్నారు అనుకున్నాం కదా ఇంటర్మీడియట్ ని రాయవెల్లూరులో ఊరీస్ కాలేజ్ అని మరి ఇప్పుడుందో లేదో తెలియదు ఆ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుకున్నారు మరి ఆయన ఇంటర్మీడియట్ పూర్తి లేదో తెలియదు కానీ ఇంటర్మీడియట్ తర్వాత వేరే చదువు చదవకుండా చిత్తూరులోనే టీచర్స్ ట్రైనింగ్ చదువుకున్నారు ఆ టీచర్స్ ట్రైనింగ్ చదువుకునేటప్పుడే క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొని కొన్నాళ్లు జైలుకు కూడా పెళ్లొచ్చారు చెప్పుకున్నాం కదా ఆయన ఈ స్వాతంత్ర్యోద్యమ ప్రభావం నుంచి తప్పించుకోలేకపోయారు ఆయన కవితల్లో కూడా ఇవి కనిపించేది అని ఆ విధంగా ఆయన టీచర్ ట్రైనింగ్ చదువుకునేటప్పుడు జైలుకు కూడా పెళ్లొచ్చారు చిత్తూరులో ఈ టీచర్స్ ట్రైనింగ్ అయిపోయాక ఎక్కువగా స్థిరమైన ఉద్యోగం ఎక్కడా చేయలేదు నెల్లూరులో మున్సిపు కోర్టులో కొన్నాళ్లు గుమస్తాగా చేశారు ఆ తర్వాత తిరుత్త అనే ఊళ్ళో సెటిల్మెంట్ లో గుమస్తాగా కొన్నాళ్ళు చేశారు బహుశా ఇదంతా కూడా పంతొమ్మిది వందల నలభై రెండు ఈ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఆయనకి నాటకాల మీద ఆసక్తి రోజు రోజుకి తప్ప తగ్గలేదు ఆసక్తి అంటే ఏమిటి కేవలం చూడడమే కాదు ఆ నాటకాలు వేయడంలో కూడా ఆయనకి ఆ తర్వాత అనుభవం రావడమే కాకుండా ఆయనకు అలాంటి మిత్రులు కూడా చాలా మంది కలిశారు చిత్తూరులోను దేవదాసు వాసు అనేటటువంటి మిత్రులు ఉండేవారు వాళ్లతో కలిసి ఈయన నాటకాలు వేయడానికని ప్రయత్నాలు చేస్తూ అక్కడ ఆర్య వైశ్య యువజన సంఘం ఒకటి ఉంటే వాళ్లతో కలిసి నాటకాలు వేయడం ప్రారంభించారు మిట్ట రంగయ్య చెట్టి శ్రీనివాసుల చెట్టి అని వీళ్ళందరూ కూడా చిత్తూరులో ఉండేవాళ్ళండి ఆత్రేయ గారి కాలంలో వాళ్లతో కలిసి నాటకాలు వేయడం కూడా ప్రారంభించారు నాటకాలు వేయడం నాటకాలు చూడడమే కాకుండా మరి హైస్కూల్లో ఉండగానే ఈ కవితలు రాయడం పద్యాలు రాయడం అలవాటు అయింది కదా దాంతో ఈయన నాటకాలు రాయడం కూడా ప్రారంభించారు ఆ రోజుల్లో తొలి రోజుల్లో ఆయన రాసినటువంటి నాటకాలు శాంతి డాక్టర్ కొట్టిస్ సాధన ఇలాంటి ఉన్నాయట కానీ వాటి కాపీలు ఎక్కడా కూడా లభ్యం కాలేదు ఆయన రాసినటువంటి మొట్టమొదటి నాటకం గౌతమ బుద్ధ పద్దెనిమిది వందల రాశారు అంటే అప్పటికి ఆయన వయసు ఇరవై సంవత్సరాలు ఈ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ గౌతమ బుద్ధ సామ్రాట్ అశోక కూడా రాసినట్లున్నారు ఆ నాటకాలు రాసి ఆ తన నాటకాలను ప్రదర్శించడం బయట వాళ్ల నాటకాలను కూడా ప్రదర్శించడం ఇలాగా ఆయన జీవితం చిన్న చిన్న ఉద్యోగాలతోటి నాటక ప్రదర్శనలతోటి పంతొమ్మిది వరకు గడిచింది పంతొమ్మిది వందల అంటే ఆయనకి ఇరవై మూడు సంవత్సరాల వయసుండగా యదురీత అనేటటువంటి నాటకాన్ని ప్రదర్శనకి తీసుకుని వివిధ పరిషత్తుల్లో పోటీలకి ప్రదర్శించడం ప్రారంభించారు అది అలా ప్రదర్శిస్తూ వాళ్లు గుడివాడ పెళ్లారు గుడివాడలో ఆంధ్ర నాటక కళా పరిషత్తు అని ఉండేది ఆ పంతొమ్మిది వందల నలభై నాలుగవ సంవత్సరంలో ఎదురీత అనేటువంటి నాటకాన్ని ఏం రాసింది కాదు వేరే వాళ్ళు ఆ గుంటూ గుడివాడ గుడివాడలో ప్రదర్శించారు ప్రదర్శించినప్పుడు ఈయనకి దానిలో ప్రైజ్ వచ్చింది ఆ నాటకానికి ప్రైజ్ వచ్చింది అత్రేయ గారికి బహుమత వచ్చింది ఆంధ్ర నాటక కళా పరిషత్తు వాళ్ళు గుడివాడలో మీరు ఉండిపోండి మీరు ఏదో చిన్న చిన్న ఉద్యోగం చేస్తున్నారు కదా మా నాటక సంస్థలోనే మీకు ఈ శాలరీ ఇచ్చి సెక్రటరీగా పెట్టుకుంటాము మా దగ్గర ఉండిపోండి అని గుడివాడలో ఉంచేశారు అది పంతొమ్మిది వందల ఆయన ఈ గుడివాడలో నాటకం వేసి గుడివాడలోనే ఉండిపోవడానికి కొన్ని నెలల ముందు ఒక కుర్రవాడు గుడివాడ నుంచి మద్రాసు వెళ్లాడు సినిమాల్లో వేయడానికి అలాగే ఈయన్ని ఎవరైతే ఉంచేశారో ఆ నాటక కళా పరిషత్కు అధ్యకుడుగా ఇంకొక ఆయన ఉన్నారు ఆ తర్వాత ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఒక ఇరవై ఏళ్లు ముప్పై ఏళ్లు ముందుకెళ్తే ఆ గుడివాడ నుంచి మద్రాసు వెళ్లిన కుర్రవాడు ఈ ఆంధ్ర నాటక కళా పరిషత్ కి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆయన ఇదిగో మన ఆత్రేయ వీళ్ళందరూ కలిసి సినిమాల్లో అద్భుతమైనటువంటి చరిత్ర సృష్టిస్తారని ఆత్రేయ అప్పుడు ఏమాత్రం ఆలోచన లేదు ఆ ఈయనకంటే ముందుగా గుడివాడ నుంచి మద్రాసు ఏదైనా కురవాడే నాగేశ్వరరావు గారు ఆంధ్ర కళా పరిషత్ అధ్యక్షుడిగా ఉన్న ఆయన పేరు దుక్కిపాటి మధుసూదన్ రావు గారు ఆ తర్వాత రోజుల్లో దుక్కిపాటి మధుసూదన్ రావు గారు సినిమాలు తీస్తే అక్కినే నాగేశ్వరరావు వేషాలు వేస్తే ఆత్రేయ పాటలు రాస్తే కేవీ మహదేవన్ బాణేలు కూరిస్తే ఆ పాటలని ఎంత చరిత్ర సృష్టించాయో మనందరికీ తెలుసు ఆ విధంగా పంతొమ్మిది వందల నలభై నాలుగులో గుడివాడలో జీతం కోసమని ఆ నాటక పరిషత్తుకి సెక్రటరీగా ఉండిపోతున్న రోజుల్లో ఆయన పరివర్తన అని రెండో నాటకం రాశారు ఇది గౌతమ బుద్ధ తర్వాత ఆ పరివర్తన నాటకాన్ని ఆ రోజుల్లో నాటకాలు బాగా వేసేటటువంటి డాక్టర్ గరికపాటి రాజారావు గారు ఆయన చూసి ఆ పరివర్తన నాటకాన్ని నేను వేస్తాను అని ఆయన భుజాన వేసుకుని ఆ పరివర్తన నాటకాన్ని ఆంధ్రదేశంలో అన్ని చోట్ల కూడా ప్రదర్శించడం ప్రారంభించారు గుడివాడలో ఎక్కువ రోజులు ఉన్నట్లేరు నలభై నాలుగు ఒక సంవత్సరం సంవత్సరం లోపే ఉన్నట్లున్న రాత్రేయ అక్కడి నుంచి ఆయన నెల్లూరు వచ్చారు నెల్లూరులో జమీన్ రైతు అని ఒక పత్రిక ఉండేది ఆ పత్రికలో సహాయ సంపాదకుడిగా పనిచేయడానికని వచ్చారు ఆచార్య రాత్రేయ సుమారుగా పంతొమ్మిది జనవరి ప్రాంతాల్లో అక్కడికి వచ్చినప్పుడు అందులో సహాయ సంపాదకుడిగా ఉంటూ మరి నాటకాలు ఎలాగూ అప్పటికే పేరు వచ్చింది నాటకాలు రాస్తున్నారు ఆంధ్రదేశంలో తాలతోటి నాటకాలు కూడా వేశారు ఈ జమీన్ రైతు పత్రిక సంపాదకుడిగా ఉండేవాడు నెల్లూరు వెంకట రామానాయుడని ఆయన ఏం చేశారంటే ఇలా మాకు తెలిసినటువంటి ఒక కాలేజీ ప్రిన్సిపాల్ ఒక ఆవిడ ఉంది కాలేజీ పిల్లలకి నాటకాలు నేర్పాలట నిన్ను పరిచయం చేస్తాను అని ఆత్రేయ గారిని తీసుకుని పొనక కనకమ్మ అనేటటువంటి ఆవిడని పరిచయం చేశారు ఆవిడ కస్తూరి బా విద్యాలయమో కస్తూరి దేవి విద్యాలయమో అని ఒక కాలేజీ ఉండేది ఆడపిల్లల కాలేజీ ఆడపిల్లల కాలేజీకి ఇవిడ ప్రిన్సిపాల్ ఆవిడ ఆత్రేయ నాటకాల్లో బాగా అనుభవం ఉందని తెలిసి మా పిల్లలకి మీరు నాటకాలు నేర్పండి గౌతమ బుద్ధ అశోక అని ఆహ్వానించారు ఈయన ఈ పత్రికలో చేస్తూనే ఇలా పొనకా కనకమ్మ గారి అభ్యర్థన మేరకు ఆ నాటకాలు నేర్పుతున్నటువంటి క్రమంలో ఆ కనకమ్మ గారి యొక్క చెల్లెలు మరిది పొనకా పిచ్చిరెడ్డి గారి దంపతులు వాళ్ళకి ఆత్రేయ గారిని పరిచయం చేసి ఈయన ఇలాగా ఒక్కడే ఉంటున్నాడు మీ ఇంట్లో ఆతిథ్యం ఇవ్వండి అంటే ఆయన పొనకా పిచ్చిరెడ్డి గారి ఇంట్లో ఉంటూ ఈ పొనకా కనకమ్మ గారి కాలేజీలో ఉన్నటువంటి ఆడపిల్లలకి నాటకాలు నేర్పుతూ ఉండేవాళ్ళు వీళ్ళకే కాకుండా ఆ నెల్లూరులో ఉన్నటువంటి మిగతా నాటక సంఘాలతో కూడా ఈయన నాటకాలు రాయడం వాళ్ళకి నేర్పడం ఈయన వేయడం ఇలాంటివన్నీ కొనసాగుతూ ఉంది నెల్లూరులో ఈ నెల్లూరులో ఈ ఆడపిల్లలకి నాటకాలు నేర్పేటప్పుడు అక్కడ బాగా ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు ఆడపిల్లలు కారులో దిగడం చూసి ఆత్రేయ గారు ఈ పాట రాశారట ఏది కారులో షికారు కెళ్ళే పాలబుగ్గల పసిడి చానా అనేటువంటి పాట అప్పట్లో రాశారని ఆత్రేయ గారి భార్య డాక్టర్ పైడిపాల గారికి చెప్పారని పైడిపాల గారు ఎక్కడో రాశారు అంటే ఆ రోజుల్లోనే ఆయన పాట రాసుకుంటూ ఉండేవాళ్ళనమాట అయితే ఈ కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడి చానా ఈ పాట వెనకాల ఇంకొక అలకోన ఉన్నాయండి అవి తర్వాత సందర్భం వచ్చినప్పుడు వచ్చే వరం మాట్లాడుకుందాం ఇలా ఆయన నాటకాలు నేర్పుతూ ఆ పత్రికలో పనిచేస్తూ పంతొమ్మిది వందల నలభై నుంచి పంతొమ్మిది వరకు ఉన్నారు అంటే స్వాతంత్రం రావడానికి ముందు కొంచెం తర్వాత ఈ స్వాతంత్రోద్యమానికి ముందు అంటే మన భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ముందు నాటక నాలుగు నాటకాలు రాశారు స్వాతంత్రం వచ్చాక కూడా కొన్ని నాటకాలు రాశారు ఆయన సినిమాల్లోకి వెళ్ళాక దాదాపు పంతొమ్మిది వందల యాభై మూడు వరకు కూడా ఆయన నాటకాలు రాస్తూనే ఉన్నారు ఆ తర్వాత మానేశారనుకోండి ఆత్రేయ గారి నాటకాల గురించి మనం కొంచెం తెలుసుకోవాలండి ఎందుకంటే మనందరికీ కూడా మనిషి మనసు మమత ఈ అంశాల కాంబినేషన్ లో అత్యధిక గీతాలు రాసిన ఏకైక రచయితగానే ఆత్రేయ గారు మనకి తెలుసు కానీ మరి నాటకాల్లో ఎలా రాసేవాళ్ళు అక్కడికో ఎలాగే ప్రేమ కథలు భగ్న ప్రేమలు ఈ ఇలాంటివన్నీ రాసుంటారా నీతులు చెప్పడం మనసు గురించి రావడం ఇలాంటివన్నీ రాసుంటారా అనుకుంటే మనం చాలా పొరపాటు పడుతున్నట్టు ఆయన నాటకాల్లోని భావాలని సినీ రచనలో కూడా కొనసాగించి ఉంటే ఆయన మరొక శ్రీశ్రీ అయి ఉండేవాళ్లు అని ఒక పరిశీలకుడు చెప్పారు ఎందుకంటే ఆయన నాటకాల్లో రాసినప్పుడు ఆవేశపరుడు దేశభక్తి పరుడు సామ్యవాద సిద్ధాంతి విప్లవ భావాల యువకుడు అలాగా ఆయన నాటకాలన్నీ కూడా ఈ సంఘంలో ఉన్నటువంటి అన్యాయాలని అవినీతిని ఎండకట్టేటటువంటి రీతిలో మధ్యతరగతి మనస్ మధ్యతరగతి ప్రజలు పడేటటువంటి బాధలు సమాజాన్ని సూటిగా ప్రశ్నించేటటువంటి యువకులు ఇలాంటి పాత్రవన్నీ ఉండేవి చాలా ఆవేశంగా ఉండే ఆ ఆయన అదే పందాన్ని సినిమాల్లో కూడా కొనసాగి ఉంచే మరో శ్రీ శ్రీ అయి కానీ మనసు మర్మాలను శోధించి పరిశోధించి మనసు మూలల్ని విశ్లేషించి వెలిగించి మనసు వేదాన్ని మనకు అందించిన ఆత్రేయని మనం కోల్పోయి ఉండేవాళ్ళం బహుశా ఆయన ఇదే కొనసాగి ఉంటే మరి చాలా మందికి తెలియదు ఆత్రేయ గారిలా విప్లవ భావాలతో నాటకాలు రాశారని అంటే ఏమైందంటే ఈయన సినిమాల్లో ఈయనకి మనసు కవి అని వచ్చేటటువంటి ముద్ర ఆ నాటకాల చరిత్రని మూసివేసిందని చెప్పచ్చు అది ఒక కారణం అయితే రెండో కారణం ఈయన తర్వాత నాటకాల రచనను కొనసాగించకపోవడం అలాగే నాటకాలకి ఆదరణ తగ్గడం వీటన్నింటి వల్ల ఆత్రేయ నాటకాలు రాశారని కానీ ఆ నాటకాల్లో ఇంత తీవ్రమైనటువంటి దేశభక్తి భావాలని అన్యాయాలని ఎదిరించేటటువంటి భావాలని రాశారని కానీ చాలా మందికి తెలియదు ఆ నాటక రంగస్థల ప్రియులకి ఆత్రేయ గారు నాటకాలు రాశారని తెలుసు కానీ ఇంతగా రాశారని ఎక్కువ మందికి తెలిసి ఉండకపోవచ్చు నిజానికి ఆత్రేయ గారు ఆ పంతొమ్మిది వందల నలభై ప్రాంతాల్లో రాసిన నాటకాలని ఇప్పుడు ఈ రోజు వేసినా కానీ అంటే దాదాపుగా డెబ్బై సంవత్సరాల తర్వాత వేసినా కాని ఆ నాటకాలు నిత్యనూతనంగా కనిపిస్తాయండి వేసేవాళ్ళు ఎవరు లేరు అది వేరే విషయం అనుకోండి అయితే ఆ నాటకాలటువంటి సంఘటనలు సన్నివేశాలు కథలు పరిస్థితులు ఇప్పటి కూడా అలాగే ఉండడం మరి అది ఆ దేశంలో కొన్ని కోణాలు అలాగే మిగిలి ఉండడానికి ఉదాహరణ లేకపోతే ఆత్రేయ గారు ద్రష్టగా డెబ్బై సంవత్సరాల ముందే మన దేశం మారదు మన దేశంలో కొన్ని పరిస్థితులు ఇలాగే ఉంటాయి అనుకుని ఆయన అప్పుడు రాశారా అనే విషయం పక్కన పెడితే నిజంగా ఆయన నాటకాలు చూస్తే ఇప్పటికి కూడా ఆశ్చర్యం వేస్తుంది ఇంత తీవ్రంగా ఇంత పదునైన సంభాషణలు రాశారా ఆ తర్వాత ఆయన సినిమాల్లో పదునైన సంభాషణ రాయడానికి పునాది అదిగో ఆ నాటకాల్లో పడింది ఆ నాటకాల్లో కొన్ని ఉదాహరణలు చెప్తాను ఏ పదునైన సంభాషణలు అంటే ఎలా రాశారనేది ఆ నాటకాల సంభాషణలకు రాయిపోయే ముందు ఇంకోటి చెప్తాను సామాన్యంగా మనం ఆత్రేయ అంటే మాటలు పాటలు రాశారు ప్రేమనగర్ లాంటి సినిమాల్లో ఇదిగో ఈ భగ్న ప్రేమ గురించి తాగుబోతు గురించి మాటలన్నీ రాశారు మనసు గురించి రాశారు అలాగే పాటల గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే ఆయనకి తన నాటకాల్లోని ఆవేశాన్ని సినిమాల్లో చూపించేటటువంటి అవకాశాలు ఎక్కువగా దొరకలేదు అది ఎందుకు అనే విషయాన్ని పక్కన పెడితే అవకాశం దొరికినప్పుడు మాత్రం ఆయన తనలోని ఆవేశపరుణ్ణి ఆదర్శవాదిని బయటకు తీసుకొచ్చారు ఒక్క ఉదాహరణ చెప్పాలంటే జయభేరి అనేటటువంటి సినిమాలో ఒక సంభాషణ రాశారు ఆయన అత్రేయ గారు ఇది పంతొమ్మిది వందల ఆయన పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని సినిమాల్లోకి వెళ్లారు ఈ జయభేరి సినిమాలో ఒక చిన్న సంఘటన అందులో ప్రధాన పాత్రధార అక్కినే నాగేశ్వరరావు ఆయన పాటలు నేర్చుకుని బయట మామూలు వాళ్లతో కలిసి పాటలు పాడుతున్నారని వాళ్ల సంఘం వాళ్లందరూ వెలివేస్తారు నువ్వు సంగీతాన్ని బదారు పాలు చేస్తున్నావు సంగీతం అనేది నువ్వు శాస్త్రీయ కచేరీలోనే పాడాలి మామూలు వాళ్ల దగ్గర పాడకూడదు అని అని వాళ్ళందరూ నిన్ను వెలివేస్తున్నాము అంటారు అప్పుడు ఆ కాశీ పాత్రధారి అంటే అక్కిరే నాగేశ్వరరావు పాత్రతోటి ఆచార్య ఆత్రేయ గారు చెప్పించినటువంటి ఈ సంభాషణలు వింటే ఆయన నాటకాల్లో సంభాషణలు ఇంకెంత తీవ్రంగా ఉన్నాయో తెలుస్తుంది ఆ పాత్రతోటి ఏం చెప్పిస్తారంటే ఎవరు బ్రాహ్మణుడు సర్వే జనా భవంతు అని త్రికాలలో త్రికరణ శుద్ధిగా జపించి తపించి విశ్వశ్రేయస్సును కోరేవాడే బ్రాహ్మణుడు ఏకో బ్రహ్మమని ఎరిగిన బ్రాహ్మణుడు కుల మత భేదాలకు అతీతునైన వాడు బ్రాహ్మణుడు చెప్పండి ఏది మతం మనుషుల్ని మంచి వైపు నడిపించేది మతం మనిషితో పాటు మనసును పెంచేది మతం మీ మనసులు మార్చుకోకపోతే మీతో పాటే మీ మతము నశించిపోతుంది అని అక్కడికక్కడ యజ్ఞోపేతాన్ని తీసి వాళ్ల మీద వేసేసి మీ కులానికి మీ మతానికి మీకు ఓ ఆ అకింద పాత్ర వెళ్ళిపోతుంది ఇది ఆత్రేయగా రాసిన సంభాషణ అండి మనసుకి ఆత్రేయ రాసిన సంభాషణ అలాగే ఈ పాట కారులో షికారుకి వెళ్లే పాట చూసి చాలా మంది రాస్తారు ఆత్రేయ గారు సామ్యవాదం గురించి రాశారు ఇప్పుడు మనసు గురించే రాశాను చాలా ప్రత్యేకంగాని కాదండి ఆత్రేయ గారి అలాంటి పాట ఇలాంటి మాటలు రాయడానికి పునాది ఆయన నాటకాల నుంచి పడింది ఆ నాటకాల్లో మత్సుకి కొన్ని సంభాషణలు వినిపిస్తే ఆత్రేయ గారి యొక్క నేపథ్యం నిజమైనటువంటి పునాది ఏమిటో తెలుస్తుంది ఆత్రేయ గారి నాటకాల గురించి ప్రస్తావించుకోవాల్సి వస్తేనండి ఆయన ఈ స్వాతంత్ర్యం రావడానికి ముందు కొన్ని నాటకాలు తర్వాత కొన్ని నాటకాలు రాశారు స్వాతంత్రం రావడానికి ముందు రాసినటువంటి నాటకాల్లో మనకి లభ్యమవుతున్న వాటిల్లో ముఖ్యమైంది ఎన్జీఓ అని ఒకటి నన్ను ఈనాడు అనేటటువంటి ఒక నాటకం కొంచెం స్వాతంత్రానికి అటు ఇటు రాశారనుకోండి వాటిని ఆ తర్వాత అలాగే ఆయన స్వాతంత్ర్యం వచ్చాక ఆయన సినిమాల్లోకి వెళ్ళా కూడా రాసిన వాటిల్లో భయం అని కప్పలు అని ఈ నాలుగు నాటకాల్లో నుంచి కొన్ని సంభాషణలు చూద్దాం మనం అలాగే నాటికలు కూడా కొన్ని రాశారు మొత్తంగా చూసుకుంటే ఆయన ఒక పది నాటకాలు పదిహేను నాటికలు వ్రాశారు విడిగా పాటలంటూ ఏం వ్రాయలేదు కానీ ఈ నాటకాల్లోనే అక్కడక్కడ చిన్న చిన్న పాటలు రాశారు ఈ నాటకాలు రాస్తున్న రోజుల్లోనే ఆయన అరణ్య రోదన సుప్రభాతం అనేటటువంటి పద్యాలతో కూడిన ఖండకావ్యాలను కూడా వ్రాశారు ఈ అత్రేయ గారి పుస్తకాలన్నింటినీ కలిపి ఆత్రేయ సాహితి అని పంతొమ్మిది మరణించాక ఈ ఒక కమిటీగా ఏర్పడి వాళ్ళందరూ ఈ పుస్తకాలు వేశారండి ఏడు వాల్యూమ్స్ అనుకుంటానవి అందులో కేస్ ప్రకాశ్రావు గారు వివి రాజేంద్ర ప్రసాద్ రామానాయుడు గారు ఎంఎస్ రెడ్డి గారు దేవి వరప్రసాద్ గారు మురారి గారు మోహన్ బాబు అలాగే డాక్టర్ పైడిపాల గారు నేను మాట్లాడని చెప్పాను ఆయన వీళ్లందరూ కలిసి జగ్గయ్య గారు మేనేజింగ్ ట్రస్టీగా ఉండి ఒక ట్రస్ట్ పెట్టి ఆత్రేయ గారి పుస్తకాలన్నింటినీ వేశారు మరి ఆ ద్వితీయ ముద్రణ కోసమని ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది ఈ నాటకాల విషయానికి వస్తే అయన రాసినటువంటి ఈనాడు అనేటటువంటి ఒక నాటకం సరిగ్గా స్వాతంత్రోద్యమానికి ముందు తర్వాత ఆ మత ఆ నేపథ్యంలో రాశారు ఆ నాటకానికి ఒక చక్కటి సంఘటన ఉంది దాంట్లో చక్కటి అనే కంటే తల ఒక సంఘటన ఉంది మరుతిరో గారు చెప్పారు అది ఏంటంటే ఆయన ఈనాడు అనేటటువంటి నాటకం రాసి దాంట్లో ఒక సంఘటన రాశారు ఏమిటంటే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజున ఆగస్టు పదిహేనో తారీఖున ఆ ఈనాడు అనేటటువంటి నాటకంలో రామ్ అనేటటువంటి పాత్ర వసీం అనేటటువంటి ఒక ముస్లిం యువకుడికి మహాత్మా గాంధీ పటాన్ని బహుమతిగా ఇస్తుంది ఆ నాటకంలో అంటే ఒక హిందూ యువకుడు ముస్లిం యువకుడికి మహాత్మా గాంధీ పటాన్ని బహుమతిగా ఇస్తాడు ఆ తర్వాత అంటే ఈ స్వాతంత్రం భారతదేశ స్వాతంత్రం తర్వాత వచ్చినటువంటి మత కల్లోలాల్లో ఒక హిందూ తీవ్రవాది విసిరినటువంటి బాకు ఆ మహాత్మా గాంధీ పటాన్ని ముక్కలు చేస్తుంది ఇది నాటకంలో ఉన్నటువంటి సన్నివేశం అది ఆచార్యాత్రేయ గారు సన్నివేశం రాసేటప్పటికీ మహాత్మా గాంధీ గారు క్షేమంగా ఉన్నారు ఆయన ఆరోగ్యంగా కూడా ఉన్నారు ఇది భారతదేశ స్వాతంత్రం కొత్తలో రాశారు కానీ ఆ నాటకం రాశాక అది ప్రదర్శించింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పైవ తేదీన నెల్లూరులో ప్రదర్శిస్తున్నారు ఆ నాటకాన్ని సరిగ్గా ఆయన అయితే ఎలా రాశాడో ఏమిటి ఒక హిందూ దురహంకారి విసిరినటువంటి బాకు మహాత్మా గాంధీ పటాన్ని చేల్చడం అనేటటువంటి దృశ్యం ఇక్కడ జరుగుతోంది సరిగ్గా అలాగే అక్కడ మహాత్మా గాంధీ గారిని కూడా నాదురాం గాడ్సే కాల్చేశాడు మరి ఆయన ఎందుకు ఊహించాడో ఆ సంఘటనని ఆ జరిగి సరిగ్గా తను నాటకంలో రాసినట్లే అక్కడ జరిగింది అని తెలుసుకున్నాక ఆత్రేయ ఒక విధమైనటువంటి మానసిక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారట వెళ్ళిపోయి ఆయన్ని పెంచి పెద్ద చేసినటువంటి మేనమామ గారి భార్య ఇంటికి తీసుకెళ్లి కొన్నాళ్ళు ఉంచుకుని ఒక మూడు నాలుగు నెలలు అయ్యా కానీ ఆయన మామూలు మనిషి కాలేకపోయాడట ఎందుకు సరిగ్గా తాను ఇలాగా మహాత్మా గాంధీ పటాన్ని ఒక బాకు చీల్చడం అనేటటువంటి సంఘటన రాయడం సరిగ్గా అలాగే మహాత్మా గాంధీ హత్యకు గురవడం చూసి ఆయనంతట ఆయన అంతగా క్షోభపడిపోయారట అలాగే మహాత్మా గాంధీ చనిపోయిన చనిపోయిన సందర్భంలో ఆయన రాసినటువంటి ఒక గేయం ఆ రోజుల్లోనే వినరాదా వినలేదా విశ్వమంతా ప్రతిధ్వనించే సముద్ర ఘోష బాపు బాస బాపు భస్మం మిళితం చేసిన గంగా యమునా నదీ నదమ్ములు దేశం తిరిగి నిరాశ చెంది చివరకు చేసిన సముద్ర ఘోష వృధా చిటికెడి భస్మం కలిసినంతనే అడు సత్యం అహింస శాంతి శాంతి అహోరాత్రములు వినరాదా వినలేరా షికారుకెళ్లే యువతుల్లారా పచారు చేసే యువకుల్లారా ఉపన్యసించే నాయకుల్లారా దగాలు చేసే దొంగల్లార వినద వినరాదా సముద్ర ఘోష అని మహాత్మా గాంధీ సరిపోయినప్పుడు రాశారు ఆయన అంతగా సామాజికవాదిగా అభ్యుదయవాదిగా ఉంటే ఉండేవాళ్ళండి ఆత్రేయ ఆ నాటకాలు రాసిన రోజుల్లోనూ ఆ యువకుడిగా ఉన్నప్పుడు అలాగే కొన్ని ఉదాహరణలు చూద్దాం అనుకున్నాం కదా అది ఈనాడు నాటకం గురించి అలాగే కప్పలు అని ఒక నాటకం రాశారు ఇది ఆయన సినిమాల్లోకి వెళ్ళార వెళ్ళాక రాసినటువంటి నాటకం అప్పట్లో ఇంకా సంభాషణ రచయితగా పెద్దగా పేరు తెచ్చుకోలేదు కొన్ని సినిమాలకైతే రాస్తున్నారు కానీ పాటలు గాని కొనసాగుతున్న రోజుల్లో ఆయన రాసినటువంటి నాటకంలో ఎంత పదునైనటువంటి సంభాషణ రాశారో చూడండి దాంట్లో చెప్తారాయన మనుషులు మంచి చెడు చూసి లోపలి వ్యక్తిని అభిమానించే శక్తి మనకు లేదు ఇప్పట్లో ఇప్పట్లో అప్పట్లో రాశారాయన ఇప్పట్లో కూడా ఆ శక్తి మనుషులకు లేదేమో మనిషిలో మంచి చెడు చూసి ఆ తర్వాత లోపలి వ్యక్తిని అభిమానించండి అనేటటువంటి సంభాషణ ఆ రోజుల్లో రాశారు అలాగే ఆ కప్పలు నాటకంలో అడవుల్లో అంతపురాలు కట్టుకున్నాం చెట్ల నీడల్లో స్వర్గాలు నిర్మించుకున్నాం కలిమిలేములు మా జీవితంలో కాలు పెట్టలేదు అని ఒక జంటతో అనిపిస్తారు ఇంకో సంభాషణ నీ మనసుని నీకు మనసిచ్చిన మనిషిని మోసం చేయొద్దు నీ మనసును నీకు మనసిచ్చిన మనిషిని మోసం చేయొద్దు ఇంకో సంభాషణ ఆలోచించి చెప్పేది అనురాగం కాదు ఇవన్నీ కూడా కప్పలు అనేటటువంటి నాటకంలో ఆత్రయ్య గారు రాసినటువంటి సంభాషణలు వీటిని ఇప్పుడు తర్వాత ప్రేమనగర్లో వచ్చేటువంటి సంభాషణలతో పోల్చి చూసుకోండి అత్రయ్య గారు పునాది ఎంత బలంగా ఉందో తెలుస్తుంది అలాగే ఇంకో సంభాషణ కప్పలు అనేటటువంటి నాటకంలో ఆలోచించుకోవడం మీద నమ్మకం లేని నీకు ఆలోచించుకోమని చెప్పడం అనవసరం అలాగే చాలా చమత్కారంగా కూడా రాస్తుండేవాళ్ళు పదునైన సంభాషణలే ఆ కప్పలు నాటకంలో ఒక పాత్ర యజమానిని అడుగుతుంది నౌకరు తమరు ఎప్పుడు పోతారయ్యా అంటే యజమన్ అంటాడు ఈకి ఇక్కడి నుంచేనా ఈ లోకా నుంచే నేనెట్లా అడుగుతానాది మీరెట్లా చెప్పగలరు ఇలాగా చమత్కారమైన సంభాషణలు కూడా చాలా రాస్తూ ఉండేవాళ్ళు డబ్బు గల వాళ్లకు వచ్చేవి లేని వాళ్లకు వచ్చేవి కష్టాలు ఇలా సూక్తులు అనదగినటువంటి సంభాషణలు ఆ రోజుల్లోనే రాయడం ప్రారంభించారు ఈ స్వాతంత్ర్యం రావడానికి ముందు ఈనాడు నాటకం తర్వాత ఆయన రాసినటువంటి చాలా ప్రసిద్ధమైనటువంటి నాటకం ఎన్జీఓ నేను నాటకం నాటిక రెండు మాటలు అంటున్నాను తేడా ప్రేక్ష శ్రోతలకి తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను నాటకం అంటే దాదాపుగా సినిమా అంతసేపు ఉంటుందండి రెండున్నర మూడు గంటల సేపు మధ్య మధ్యలో తెరేస్తారు రంగస్థలనో నేపథ్యాలు మారిపోతూ ఉంటాయి కథ వివిధ వివిధ ఘట్టాల్లో జరుగుతూ ఉంటుంది అదే నాటిక అంటే ఏకాంకి అని కూడా సాధారణంగా తెరపడదు ఒక గంట గంటలోనూ అరగంటలోనూ అడిపో అయిపోయే వాటిని నాటికలు అవి ఇవి రెండు కూడా రాశారనమాట దీన్ని సరదాగా రాచకొండ విశ్వథాస్త్రి గారు అన్నారట నాటకానికి నాటకీ తేడా ఏంటంటే నాటకం రాస్తూ రాస్తూ మధ్యలో ఆపేస్తే అది నాటకం అని అది కాదనుకోండి కానీ ఆత్రేయ నాటకాల్లోనూ నాటికల్లోనూ రెండింటిలో కూడా తన ముద్ర చూపించారు ఈ ఎన్జీఓ అనే నాటకాన్ని అద్దెకొంప అనే పేరుతో పంతొమ్మిది వందల మద్రాసులో ఎల్ఐఎం కాలేజీ వాళ్లు ప్రదర్శించారు ఆ తర్వాత అద్దెకొంప నుంచి ఎన్జీఓ అని మార్చి దాంట్లో ఆత్రేయ కూడా వేషాలు వేస్తూ ఉండేవాళ్లు ముఖ్యంగా ఈ ఎన్జీఓ అద్దెకంప ఈ రెండు మాటలు చూస్తే చాలా నాటకంలో ఏముంటుందో తెలిసిపోతుంది కదా మధ్యతరగతి మనుషుల యొక్క పైకి ఎగరలేని కింద ఉండలేని ఆ మనస్తత్వాన్ని బ్రహ్మాండంగా చిత్రీకరించారు ఆత్రయ గారు దాంట్లో అందులో ఈ మధ్యతరగతి పాత్ర ఒక గుమస్త అతని తమ్ముడు ఉంటాడు అతను ఈ మధ్యతరగతి వాళ్ల యొక్క కుహనా విలువల్ని ప్రశ్నిస్తూ ఉంటాడు మనకి ఎందుకు కపటత్వం లేని వాళ్ళైతే చక్కగా కూలి చేసుకునే బ్రతుకుతూ ఉంటారు మనం అలా చేసుకోవచ్చు కదా ఎందుకు ఇలా లేనిపోయినటువంటి భేషజాలతో బతుకుతున్నా ఈ మధ్యతరగతి జీవితాలు అని ఆ ఇంట్లో వాళ్ళనే కాకుండా సమాజంలో జరిగేటటువంటి అన్యాయాలను కూడా ప్రశ్నించేటటువంటి పాత్ర ఆ ఇంటి యజమాని పాత్ర గోపీ దాని పేరు ఆ పాత్రని ఆత్రేయ గారు పోషిస్తూ ఉండేవాళ్లు ఆ నాటకంలో మారుతిరావు గారు దీన్ని విశ్లేషిస్తూ చెప్పారు అప్పటికే కాదు ఇప్పటికే ఈ ఎన్జీఓ నాటకాన్ని వేసినప్పటికీ కూడా సరిగ్గా పరిస్థితులన్నీ అలాగే ఉన్నాయి అనిపిస్తూ ఉంటుంది ఈ సినిమాలో క్షమించాలి ఈ నాటకంలో చింజీవు నాటకంలో గుమస్తా ఇందులో ముఖ్యమైనటు పాత్ర బాధపడుతుంటే డాక్టర్ చూడ్డానికి వస్తాడు జబ్బు చేస్తే వచ్చి ఆ డాక్టర్ అంటాడు ఏమండి మీ ఇంట్లో ఎలా కాపురం ఉన్నాడో తెలియటం లేదు అంటే ఈ గోపి అంటే ఈ పరిస్థితులకు ఎదురు చిరిగేటటువంటి కుర్రాడు ఆత్రేయ గారు వేసినటువంటి పాత్ర బాగా తెలిస్తే కదండి మీకు తెలియడానికి అంటాడు అలాగే అమ్మాయి పెళ్లి కాలేదని వాళ్ల నాన్న బాధపడుతున్నాడని డాక్టర్ గారికి చెబుతూ దాని పెళ్లి కాకపోతే ప్రపంచం అంతా మునిగిందనుకుంటారండి మా నాన్న అంటే డాక్టర్ ఎవరికి అని అడిగాడు ఎవరికైతే మాకెందుకు మా అక్కకి పెళ్లిడు మించిపోతుందట నిన్నటి నుంచి కొత్త దెబ్బ గుడి పట్టుకుంది అని డాక్టర్ గారికి చెబుతాడు అలాగే అద్దులో ఇంకొక పాత్ర డాక్టర్ గారు ఏదో ఒక మాట అంటే చెప్తూ దేశం దేశాన్ని నడిపించే వాళ్ళని అడగబోయ్ దేశాన్ని పరిపించే వాళ్ళని పరిపాలించే వాళ్ళని అడుగు దేశాన్ని ఉద్దరించాలని కంకణం కట్టుకున్నారే వాళ్ళని అడుగు దేశం అట దేశం ఎక్కడుందో దేశం పార్టీల్లో ఉంది పదవుల్లో ఉంది ఓట్లకు పరిగెత్తేటప్పుడు ఉంది ఉపన్యాసాల్లో ఉంది ఈ చిత్తచివురు వాక్యం మళ్లీ చెప్తాను జాగ్రత్తగా గమనించండి ఎక్కడుంది దేశం పార్టీల్లో ఉంది పదవుల్లో ఉంది ఓట్లకు పరిగెత్తేటప్పుడు ఉంది ఉపన్యాసాల్లో ఉంది భారతదేశంలోని పరిస్థితులు ఏమైనా మారాయమో ఒకసారి ఆలోచించుకోండి ఈ సంభాషణ నేపథ్యంలో అలాగే కట్నం ఇవ్వాలని అడిగితే అందులో వచ్చిన ఈ ఇతను చాలా ఎగతాళిగా చెప్తాడనమాట ఈ కురవాడు శాస్త్రి గారు ఎక్కడైనా ఒక బ్యాంక్ ఉంటే చూడండి దేనికి అమావాసపడి బయలుదేరదాం కొల్లగొట్టడానికి కట్ట ఇవ్వడానికి మరి బ్యాంకు కొలగొడితే కానీ ఇవ్వలేం కదా ఇలా చెప్తాడు అలాగే ఇంకో సంభాషణ ప్రపంచం అంతా పైసా చుట్టూ తిరుగుతోంది ఆ పైసా మన చేతుల్లో ఉంటే ఈ భూమి ఈ మనుషులు మృగాలు వస్తువులన్నీ మన చుట్టూ తిరుగుతాయి ఇది సిసలైన కల్తీ లేని సత్యం ఇలాంటి వాకుల్ లాంటి చాకుల్ లాంటి డైలాగులు ఉన్నాయండి ఎన్జీఓ అనేటువంటి నాటకంలో చిట్ట చివరి నాటకాన్ని ముగించడం కూడా అద్భద్భుతంగా ముగిస్తారు చిట్ట చివరిలో వాళ్ళు వచ్చి ఈ ప్రతిదాన్ని ప్రశ్నించేటటువంటి కురవాడిని ఎలాగైనా అరెస్ట్ చేయాలని వాళ్ల అటక మీద ఒక బొమ్మ ఉంటే బొమ్మ తీస్తారు ఏమిటి బొమ్మ అంటే ఆ కుర్రాడి చెప్పాడు పల్లెపడుచు ఆవిడ నెత్తి మీద ఉందేమిటి కురవాడి సమాధానం ఇచ్చాడు గడ్డి మోపు ఆవిడ చేతిలో ఉండదేమిటి కొడవలి అదేమిటి ఆవిడ చేతిలో ఆవిడ చేతిలో కొడవలు పెట్టడంలో అభిప్రాయం పల్లెపడుచు చేతిలో కొడవలు ఉండగా టిన్నిస్ రాకెట్ ఉంటుందా కానీ అతను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు ఎందుకంటే కొడవలు ఉంది కొడవలు అంటే కమ్యూనిస్టుల గుర్తు కాబట్టి నువ్వు కమ్యూనిస్టువే అని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు అది నాటకానికి ముగింపు అది ఎన్జీఓ నాటకం అండి అలాగే ఆయన సినిమాల్లోకి భయం అనేటటువంటి నాటకం రాశారు బహుశా ఆయన రాసినటువంటి చివరి నాటకాల్లో ఒకటి అనుకుంటానికి భయం అనేది మనుషులు ఊరికే భయపడుతూ ఉంటారు ప్రతిదానికిను అని ఒక ఆఫీసు నేపథ్యంలో ప్రతి చిన్నదానికే కూడా మనుషులు ఎందుకు భయపడతారు అంటూ ఆ నాటకం రాశారు భయం అనేటటువంటి నాటకం ఆ నాటకంలో ఒక పిచ్చి పాత్ర ఉంటుంది ఆ పాత్ర ధరించినటువంటి అమ్మాయిని ఆ తర్వాత రోజులు పిచ్చి లక్ష్మి అనేవాళ్ళ ఆవిడ పేరు నవీన లక్ష్మి అంత బ్రహ్మాండంగా ఆవిడ పాత్ర పోషించేది ఆ నవీన లక్ష్మి గారి భర్తే బీరం మస్తాన్ కృష్ణ గారితో బురిపాలెం బుల్లోడి అనేటువంటి సినిమాకి దర్శకత్వం వహించారు అలా ఆత్రేయ గారు రాసినటువంటి కొన్ని సినిమా కొన్ని నాటకాల్లో అది పాత్రలతోటి పాత్రల పేర్లే ఆ పాత్రధారులు కూడా వచ్చేసినంత ప్రభావాన్ని కలిగించి ఆత్రేయ గారు రాసినటువంటి నాటకాలు ఇందులో పాటలు ఎక్కువగా రాసేవాళ్లు కాదనుకున్నాం కదా కానీ మరి బహుశా సినిమాల్లోకి వచ్చాక రాసినటువంటి నాటకం అవడం వల్ల ఏమో ఈ భయం అనేటటువంటి నాటకంలో అద్భుతమైనటువంటి పాట రాశారు ప్రారంభంలో అనుక్షణం మరణ భయం జీవన సంభరణ భయం ధన మదాంధ జనచోదిత రణ భయం మరణ భయం అంధకారం అయోమయం ఆర్తనాద సంకులం అసహనం అనుమానం అడుగడుగున వంచనం తర్వాత నాలుగు మాటలు వినండి ఆత్రేయ గారు పూర్తిగా సంపూర్ణంగా మనసుకవిగా పరిణామం చెందకముందే ఆయన రాసినటువంటి మాటలు ఈ భయం అనేటటువంటి నాటకంలోని పాటలో మనిషికి మనిషన్న భయం మనసంటే మనకు భయం సత్యమన్న సత్యే భయం సాగు భయం మనిషికి మనిషంటే భయం మనసంటే మనకు భయం సత్యమన్న చచ్చే భయం సత్సుదాక చావు భయం తూర్పు లెగయు తూర్పు దశను పరుగులెత్తు పడమటను అన్ని ఎడల అందరికీ అర్ధరహిత వ్యర్థ భయం బ్రతుకు భయంకర భయం కష్టతరం నిష్ఠురం బరువెక్కిన పాడు శవం భక్త మనోరథ పదం ఇలాంటి పాట ఆయన భయం అనేటటువంటి నాటకంలో ఆయన సినిమాల్లోకి వచ్చాక రాశారు ఇవండి ఆత్రేయ గారి నాటకాలకి ఉన్నటువంటి కొన్ని పదునైనటువంటి సంభాషణలు ఆ తర్వాత రోజుల్లో ఆత్రేయ గారు అద్భుతమైనటువంటి సంభాషణ రచయిత అనడానికి పునాది ఈ నాటకాల్లో ఉన్నది అనేది చెప్పడానికి ఈ ఉదాహరణలు చెప్పాను అలాగే మరి ఆత్రేయ గారు ఇలాంటివి ఎందుకు కొనసాగించలేకపోయారో మనకి తెలియదు కానీ అది సినీ జీవితం కాబట్టి చాలా ప్రభావాలు ఉంటూ ఉంటాయి ఆయన కొనసాగి ఉంటే ఈ సంభాషణలు మనం ఒకసారి పరిశీలిస్తే ఆత్రేయ గారు మరొక శ్రీశ్రీ అయి ఉండేవాళ్లు అనడంలో ఏమాత్రం సందేహం లేదు ఇలా నాటకాలు వేస్తూ ఆయన మద్రాసులో కూడా నాటకాలు వేస్తూ వస్తున్న రోజుల్లో ఆయనకి సినిమాల్లోకి ప్రవేశించాలనేటటువంటి ఆలోచన వచ్చింది అక్కడి నుంచి సినిమాల్లోకి ఎలా ప్రవేశించారు తొలి ప్రవేశం మొదటి రోజులు ఆ తర్వాత సినిమా రంగంలో ఆయన రాసినటువంటి పాటలు కొన్ని పాటల వెనకాల ఉన్నటువంటి కథలు ఆత్రేయ గారి గురించి ప్రచారంలో ఉన్నటువంటి కొన్ని కథలు ఇలాంటివన్నీ వచ్చే వారం ఆత్రేయ జీవిత విశేషాలు మూడవ భాగంలో తెలుసుకుందాం